శరీర భాగాలు కూడా మాట్లాడతాయి మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి ఈ విధంగా సోదరులారా సహీ బుఖారిలో ఒక హదీఫ్ వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ప్రళయ దినాన అల్లాహు తాలా ఒక వ్యక్తిని ప్రజలందరి మధ్యలో నుండి హాజరుపరుస్తాడు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 అని అల్లాహుతాల శుభవార్త తెలియపరుస్తాడు దీనికి భిన్నంగా పురాణంలోని ఆయత మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది ఒక వ్యక్తి వస్తాడు ఎన్నో పాపాలు చేసి ఉంటాడు కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు చేసిన పాపాలు ఒప్పించడానికి సాక్ష్యం పలికే వారిని తీసుకొస్తాను అని అంటే ఈరోజు నేను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారిని ఎవరినీ స్వీకరించను నా శరీరం నాకు సాక్ష్యం పలికితే నేను స్వీకరిస్తాను అప్పుడు అల్లాహుతాల శరీరం యొక్క తోలు ఏదైతే ఉందో దానిని ఆదేశిస్తాడు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 ఆయనే సోయంగా చెబుతున్నాడు ముస్లిం షరీఫ్లోని హీర్ ఇన్ని హర్రంతుల్ఫ్సీ బొహర్రమా అన్యాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి అన్యాయాలు చేసుకోకండి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 మరెవరైతే అనువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు సూర్య అలి అమిరాన్లో అల్లాహతాలే తెలిపాడు యౌమ తు నఫ్సి ఆనాడు ప్రతీ ప్రాణి ప్రతి ఒక్కరూ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 సత్ఫలితం ఎన్నో రేట్లుగా పెంచి ఇస్తాడు కానీ అదే దుష్కార్యాలు దుష్కార్యాలు వాటి యొక్క శిక్ష ఏ రవ్వంత పెంచి ఇవ్వడు దీని గురించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి ఒక సహ హదీతుల ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లా అతనికి ఒక పుణ్యం రాస్తాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లా అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రేట్లు పది నుండి ఏడు రేట్ల వరకు పుణ్యాలు రాస్తాడు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 అల్లా యొక్క గొప్ప కరుణ దీనిని మనం గ్రహించాలి ఈ హదీ సహీ బుఖారి మరియు సహి ముస్లింలో ఉంది మరియు ముసనద్ అహ్మద్ ఇంకా ఇబినే మాజాలో ఉంది ఇబినే అబ్బా సరదో తలను ప్రవక్త సల్లల్లాహు అల వసలం తెలిపినట్లుగా చెప్పారు నహ్ను ఆఖిరుల్ ఉమమ్మ హాసబ్ ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి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 ప్రత్యేకంగా ఫజర్ నమాజ్లో ఏ బద్ధకం వహిస్తున్నామో రాత్రి పడుకోవడంలో ఆలస్యం చేసి ఫజర్ నమాజ్ను వదిలేస్తున్నామో మనం డ్యూటీ వెళ్ళే సమయంలో చదవడం లేదా జోహర్తో పాటు కలిపి చదవడం లాంటి ఏ తప్పులైతే చేస్తున్నామో వాటిని వదులుకోవాలి తొలిసారిగా లెక్క జరిగేది గురించి ఈ నమాజ్లో పాస్ కాకుంటే మనం చాలా నష్టపోతాము ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి ఇంకా మహాశివులారా తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు సహీ బుఖారి సహీబ్ ముస్లింలోని హదీస్ అవ్వలు ప్రళయ దినానా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 సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది మహాశయులారా ఇకనైనా గమనించండి ఇస్లాంపై బురద చల్లకండి ఇస్లాంపై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది అన్యాయంగా అకారణంగా దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని హతమారుస్తారో వారికి స్వర్గం కూడా లభించదు స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల ప్రయాణం గల దూరం నుండి ఆఘ్రానించబడుతుంది కానీ అలాంటి వారికి ఆ సువాసన కూడా లభించదు అని ఇస్లాం స్పష్టపరిచింది అయితే ప్రళయదినాన ఈ రక్తాల గురించి మొట్టమొదటి తీర్పు జరుగును అందుగురించే ఇస్లాం ఎవరైనా అన్యాయంగా ఒక ప్రాణిని చంపానంటే మానవత్వం మత్తాని మట్టిలో కలిపినట్లు అని వారి గురించి హెచ్చరించింది ఈ విధంగా లెక్క జరిగే ఆ రోజున దానికి సంబంధించిన వివరాలు మనమల్లా యొక్క దేవల్ల ఈనాటి కార్యక్రమంలో విన్నాము తెలుసుకున్నాము అయితే ఆ లెక్క జరిగే రోజు వరకు రాకముందే మనం ఇక్కడే దాని గురించి